ో నమరి ఓం గణానాగపతి హమహే కవిం కవీనాముపమశ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం నోతి సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గురు పరంపరా తస్మాత్సనుమరుధ్య మయ్యర్పితమనోబుద్ధి మామే వైష్యస్ సంశయ భాం తస్మాత్ సర్వ కాలూ మామనుమర యథాశాస్త్రం తస్మాదంటే అందువలన అందువలన అనగా ఎందువలన ఎందువలనంటే జీవితంలో ఆఖరి కాలంలో ఆఖరి క్షణాల్లో ఉండే చి భావన స్మరణము అది తరువాతి ఉత్తర గతిని నిరూపిస్తుంది నిర్ధారిస్తుంది కాబట్టి అయితే మరి ఆఖరిక్షణలోనే చూసుకోవచ్చు కదా ఇప్పటి నుంచి కంగారు ఏమిటి అంటే ఆఖరక్షణం ఇప్పుడే ఆఖరక్షణం ఎప్పుడే ఎవడ చెప్పగలడు ఎప్పుడుందో చెప్పగలరా సో మృత్యు అనేది ఆ లబ్కి డబ్బుకి మధ్యలో ఉంటుంది లబ్ డెత్ డబ్ లైఫ్ మళ్ళీ గ్యాప్ డెత్ అంటే మృత్యుదేవత అక్కడ కూర్చుని ఉంటాడు లబ్ అనగానే సరే కానీ అంటాడు డబ్ అంటున్నది సరే కానీ అని మళ్ళీ ప్రతిసారి పర్మిషన్ ఇస్తూనే ఉండాలి అంతర్యామి అంటారు అందు మళ్ళీ సరే అంటాడు అంటే డబ్ అంటున్నాడు సరే అంటాడు లబ్ సరే అంటాడు డబ్ సరే లబ్ ఈసారి సరే అనడం కొంచెం ఆలస్యం చేస్తే ఆ డబ్బు ఆగి ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాయి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఈసీజీ తీస్తే వాళ్ళు అంటారు ఆ లబ్బుకి డబ్బుకి మధ్యలో వన్ వన్ స్ట్రోక్ స్కిప్ అయిందండి అంటారు సో అలా ఉంటుంది కాబట్టి మృత్యువు ఎప్పుడో ఎక్కడో ఉంటుందని అది పురాణ దృష్టి అనమాట అంటే వాళ్ళు ఎవరో అక్కడ ఉంటారు వాళ్ళ దగ్గర లిస్టులు పెట్టుకుని ఉంటారు ఆ లిస్టు ప్రకారం ఈయన ఇంకా టైం చాలా ఉంది ఇంకా పాతికేళ్ల తర్వాత ఉంది ఆ లిస్టులో ఎక్కడో కింద ఉంటుంది మీ కాబట్టి కంగారేమన్నారు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు అన్నమాట వచ్చి వీడిని తీసుకెళ్తారు అది పురాణ దృష్టి దార్శనిక దృష్టి అలా ఉండదు దార్శనిక దృష్టి పుణ్యం చెప్పింది లైఫ్ అండ్ డెత్ ఆర్ టుగెదర్ లబ్ డాబ్ లబ్ ఆ మధ్యలో ఉండే లో మృత్యు ఉంటుంది కాలి పీలిస్తే లైఫ్ కాలి విడిచిపెడితే డెత్ మళ్ళీ పీలిస్తే లైఫ్ మళ్ళీ విడిచిపెడితే డెత్ అలాగా కాబట్టి తర్వాత డాక్టర్ల పరిభాషకి వేదాంతుల పరిభాషకి కొంచెం మార్క్ ఉంటుంది డాక్టర్లు ఏమంటారంటే వాడు గుండె ఆగిపోయింది కనుక మరణించినాడు అని అంటారు మేము ఒప్పుకుందాం మేమేమంటామంటే వాడు మరణించాడు కాబట్టి గుండె ఆగిపోయింది అని మేము ఉంటాం ఈ కారణ కార్యభావంలో కొంచెం రివర్స్ గుండె ఆగిపోవడం కారణం మృత్యువు కార్యం మేమేమంటామంటే మృత్యువు కారణం గుండె ఆగిపోవడం కార్యం ఈ గుండె తనంత తాను కొట్టుకునేది కాదు తనంత తాను కొట్టుకుంటూ ఆగిపోతే వీడు మరణించాడు ఇట్స్ నాట్ లైక్ దాట్ గుండె జడం అది దాని ఎందు ఉండే ప్రాణశక్తి వల్ల అది కొట్టుకుంటుంది ఆ ప్రాణశక్తి పర్మిషను విత్హోల్డ్ చేసినప్పుడు అది అయిపోతుంది సో భావన అంటే వాళ్ళ ఒక్కొక్క అప్రోచ్ని బట్టి ఉంటుంది ఆ వివక్ష అనేది ఆ సందర్భాన్ని బట్లుంటుంది పెద్ద విషయమేం కాదు కాబట్టి ఎప్పుడో మృత్యు ఉంది ఈశ్వరుని యొక్క స్మరణాన్ని వాయిదా వేయకూడదు మృత్యువు మరుక్షణంలో ఉందన్నట్టుగా మనం ఈశ్వరుణ్ణి స్మరించటం అభ్యాసం చేయాలి తస్మాదంటే అర్థం అది సర్వకాలముల ఎందు ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండాలి ఇప్పుడు ఈ స్మరణము అన్నది జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది నిద్రపోతే స్మరణ ఉండదు జాగ్రత్త అవస్థలో ఈ స్మరణము స్మృతి అంటే సంకల్పముల యొక్క ప్రవాహం అదొక ప్రవాహం అదొక ఫ్లో ఈ ఫ్లోకి రెండే డైరెక్షన్స్ ఉన్నాయి మూడో డైరెక్షన్ లేదు రెండే అయితే ఈశ్వర చింతనము కాకుంటే సంసారచింతనము ఇది కానీ అది కానీ సో యూ హు చూస్ నేను సంసార చింతనము చేస్తాను అని మీరు చూస్ చేసుకుంటే ఈశ్వర చింతనం అది కట్ ఆఫ్ అయిపోతుంది కాదు నేను ఈశ్వర చింతనము చేస్తాను అంటే సంసార చింతనము కట్ ఆఫ్ అయిపోతుంది సో రెండే ప్రవాహములు ఉంటాయి ఈశ్వర వాహిని సంసార వాహిని సాధకుడు చూస్ వన్ హ్యాస్ టు మేక్ ఎ చాయిస్ అయితే అడగచ్చు సంసార వాహిని ప్రవాహంలో నష్టం ఏమైనా ఉందంటే అంత నష్టమే ఎందుకంటే మనకి లభించే దుఃఖము భయము అభద్రత ఇదంతా కూడా సంసార చింతనాన్ని బట్టే వస్తుంది సంసారం గురించి కూర్చుని చింతించటం వల్ల చింతించడం అంటే సంకల్పించటం వల్ల ప్రయోజనమేం లేదు మన కర్తవ్యాన్ని మనం గుర్తేరిగి ఆ కర్తవ్యాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ పోవడమే కర్తవ్య అనుష్ఠానంలో కూడా ఈశ్వర భావనతోటే కర్తవ్యానుష్ఠానం చేయడం బ్రహ్మణ్య ఆదాయ కర్మాణి సంగం త్యక్వ కర్మాణి బ్రహ్మణే ఆధాయ పరమేశ్వరునికి సమర్పించి సంగం త్యక్వ ఫలాసక్తిని విడిచిపెట్టి ఫలం సంసారం ఈశ్వరుడు సర్వ జగదధిష్టానం కాబట్టి చేస్తున్న కర్మని నిత్యకర్మానుష్ఠానం మన డ్యూటీ డాక్టర్ అయితే వైద్యం చేయటం లాయర్ అయితే లాయర్ కొని ఏ ఏ వృత్తి అయితే ఆ వృత్తికి సంబంధించినటువంటి కర్మని ఈశ్వరాశ ఈశ్వరార్పణ రూపంగా దాన్ని చేసుకుంటావు ఫలమునందరి ఆసక్తి అంటే సంసారాసక్తికే మరో పేరు ఫలాసక్తి అన్న సంసారాసక్తి అన్నా ఒకటే దానిని విడిచిపెట్టి కర్మల్ని చేసుకుంటావు కాబట్టి ఈశ్వర స్మరణము సంసారానికి అడ్డు కాదు అలా అనుకోకూడదు సంసారానికి అడ్డుని అనుకోకూడదు ఈశ్వరస్మరణము అని ఈశ్వరుని ఈశ్వరుని సంసారమునందు సర్వత్రా చూడటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఈశ్వరస్మరణము అనే ప్రవాహాన్ని నిరంతరంగా నిలబెట్టుకోవాలి తస్మాత్ సర్వేషు కాలేషు అంచేత మన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇలాగంటి వ్యవస్థలు కొన్ని చేసి పెట్టారు మనిషికి పేరు ఉందనుకోండి ఏదో రాముడనో కృష్ణుడనో ఏదో పేరు పెట్టడం పేరు పెడితే ఆ పే అలాగైనా వీడీశ్వరుణ్ణి స్మరిస్తాడు అనే అభిప్రాయం దేవుడు పేరు పెట్టుకుంటే ఆ మనిషి హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడికి పేర్లు అనేకం తప్ప దేవుడు ఒక్కడే మనిషి హృదయంలో ఉన్నాడు మీరు ఏ పేరు పెట్టి పిలుస్తున్నారో ఎవరిని పిలుస్తున్నారో వాడి హృదయంలో దేవుడు ఉండనే ఉన్నాడు డివినిటీ అన్నది ఒక వ్యక్తమీ కాదు ఎక్కడో ఉన్న వ్యక్తి కాదు దైవత్వము అన్నది అది ఒక తత్వం అది సర్వవ్యాపకమై ఉన్నది వాస్తవంగా సర్వము దాని ఎందే అధిష్ఠితమై ఉన్నది కనుక ఈశ్వరుణ్ణి స్మరించడానికి పెద్ద కష్టపడాల్సిందేమీ లేదు మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేస్తూనే ఈశ్వరుణ్ణి స్మరించవచ్చు కాంట్రడిక్షన్ లేదు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ్యచ్చ అండ్ ఆరు కాదు అది స్మరిస్తే ఈశ్వరుణ్ణి స్మరించాలి లేకపోతే పని చేసుకోవాలి ఇట్స్ నాట్ లైక్ దాట్ సో యూ కెన్ డూ బోత్ ట్యూనింగ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు డాక్టర్ ఉన్నానుకోండి వైద్యం చేస్తున్నాడు అనుకోండి ఈ వైద్యం లౌకిక కర్మ ఈశ్వరారాధన అంటే దేవాలయంలో కూర్చునే అష్టోత్తర శత అష్టోత్తర నామాలు శతనామాలు ఆ నామాలు చెప్తే పువ్వులు వేయుట అది ఈశ్వరుణ్ణి ఆరాధించుట వైద్యం ఉన్నది లౌకిక కర్మ ఆ పరిభాషలో రెండు కుదరవు చేస్తే ఈశ్వర కర్మ చేస్తారు లేకపోతే లౌకిక కర్మ చేస్తారు సపోజ్ పరిభాషను మార్చి పారేస్తాం చూడండి మీరు ఆ పరిభాష కరెక్ట్ కాదు నిజానికి ఆ పరిభాష సరికాదు మరి కరెక్ట్ పరిభాష ఏమిటంటే మీరు ఏ రోగికి వైద్యం చేస్తున్నారో ఆ రోగి నారాయణుడే మీరు చేస్తున్న వైద్యము ఆ నారాయణుని యొక్క పూజయే ఇప్పుడు సమస్య ఏంటి అదే డ్యూటీ చేస్తారు అదే పని చేస్తారు అదే పని చేస్తూ ఈశ్వర భావనతో చేయటమే అంతే ఇప్పుడు పతివ్రత అని ఉంది పతివ్రత అంటే భర్తకి సేవ చేస్తూ ఉంటాడు భర్త చాలా సామాన్యుడిగా ఉంటాడు ఈ పతివ్రతల భర్తలు ఉన్నది చూసారా వాళ్ళేం పెద్ద అకాంప్లిష్డ్ పీపుల్ ఏం కాదు వాళ్ళు వెరీ రొటీన్ పీపుల్ సావిత్రి భర్త పేరు సావిత్రిని బట్టి పేరు నలుగురికి తెలుస్తుంది సత్యవంతుడు లేకపోతే ఆయన సత్యవంతుడేం పెద్ద మహర్షి కాదు గొప్ప విద్వాంసుడు కాదు ఏమీ కాదు ఆయనకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ సావిత్రిని వెళ్ళాడ్డా అయితే ఆమెకు ఆయనే భర్త భర్త భర్త మహావిద్వాంసుడు మహర్షి మహాజ్ఞాని అయితేనే దేవుడు కాదు ఎవడెవడైనా దేవుడే సో ఎందుకని ప్రతి ప్రాణి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు గురుక కాబట్టి భర్తకి సేవ చేయడం ఎలాగో తప్పదు వంట ఉండాలి వండి వడ్డించాలి ఏదో మరి గృహిణి అన్న తర్వాత భర్తకి సేవ చేయడం ఎలాగ తప్పదు ఏనాడో కర్మకాలండి వీడిని కట్టుకున్నాము వీటితో ఈ బతుకంతా వీటితోటే వేగడం అని అనుకుంటే అది సంసారం అయిపోతుంది అలా కాకుండా మనకి భగవంతుడు ఈ రూపంగా మనకు ఉన్నాడు అని భర్తకి సేవ చేస్తున్నాను అని కాకుండా ఈశ్వరుడికి సేవ చేస్తున్నాను భర్త రూపంగా ఉండే ఈశ్వరుడికి దానికే పాతి వృత్యం కా చేసినట్లయితే మళ్ళీ వేరే ఇంకా యజ్ఞాలు వేగాలు పూజలు పురస్కారాలు ఏమక్కర్లా అవి వంట ఇల్లు ఓడవటము ఇవన్నీ కూడా ఈశ్వరారాధన రూపంగా తయారవుతాయి కాబట్టి ఇప్పుడు పొద్దున్నే ఇక్కడ మీరు ఎప్పుడైనా వాకింగ్తో వెళ్ళినప్పుడు మున్సిపల్ వర్కర్స్ క్లీన్ చేస్తూ ఉంటారు వాళ్ళు సిక్స్ థర్టీ క్లీనింగ్ పూర్తి మన వాళ్ళు సెవెన్ అయ్యేప్పటికి మళ్ళీ అంతా లెటరింగ్ చేసేసి చెత్త చెదారం పూర్తిగా వేసేస్తారు ఒక్క హాఫ్ అవరు ఆ రోడ్లు క్లీన్గా ఉంటాయి హాఫ్ అన్ అవర్ కూడా ఉండవు అలా వాళ్ళు క్లీన్ చేస్తుంటే ఇలాగా కాగితాలు చెత్తా చెదారం రోడ్ల మీద జనాలు పోషిస్తూ ఉంటారు ఏమిటో మరి అలా ఎందుకు చేస్తున్నారు మరి ఈశ్వరుడు అలా ఎందుకు సొసైటీని సృష్టించాడు అది ఈ సృష్టి రహస్యం నాకు అంత చిక్కలేదు సో ఎనీవే సో వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి ప్రారంభం బాగులేక ఉద్యోగం దొరికింది ఏదో చేస్తున్నాం అని అనుకుని చేస్తారు దాంతో అది ఒక డ్రగ్జరీ అయిపోతుంది అంటే ఒక బరువు అయిపోతుంది మహాత్మా గాంధీ గారు ఈ టాపిక్ మీద మాట్లాడుతూ అన్నారు నేను సమాజ రూపంగా ఉండే పరమేశ్వరుడికి సేవ చేస్తున్నాను అని అనుకోవడమే అదే చీపురు అదే ఊడవడం అదే చెత్త కొత్త ఏమీ కాదు అది సేమ్ కానీ సమాజ రూపంగా ఉండే పరమేశ్వరుడికి సేవ చేస్తున్నాను అది సత్యం కూడా అలాగా అలా వీళ్ళో వీడు ఇమాజిన్ చేసుకునేవేం కాదు దట్ ఈస్ ద ట్రూత్ ఆ సత్యాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడు ఆ చేసి పని అలాగే చేసుకుంటో గొప్ప కర్మయోగి అని చెప్పారు ఆయన మహాత్మా గాంధీ కాబట్టి ఈశ్వరుని యొక్క స్మరణము తన కర్తవ్యమును అనుష్ఠించుట వీటికి మధ్యన వైరుధ్యము లేదు రెండూ కూడా ఏకకాలంలో చేయుట సంభవమే కాబట్టి సర్వకాలముల ఎందు కూడా ఈశ్వరుణ్ణి స్మరించుట సంభవమే మన పనుల్ని మనం చేసుకుంటూనే ఈశ్వరస్మరణాన్ని నిలబెట్టుకునుట సంభవమే అది ఆ వాక్యాన్ని అందుకోసం నేను ఇంతలా చెప్పాను పాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ పాసిబుల్ కాకపోతే ఊరికి అక్కడ రాసి పెట్టుకోవటం వల్ల ఉపయోగమే ఉంటుంది ఇప్పుడు టీ యూనివర్సిటీలో ఉందనుకోండి ఇది పవి పవిత్రమైనటువంటి వృత్తి టీచర్ విద్యార్థులందరూ కూడా భావి భారత పౌరులు భారత్మాత అంటే సాక్షాత్ పరమేశ్వర స్వరూపమే ఈ పిల్లలకి పాఠం చెప్పడం ద్వారా నేను భారత్ మాతకి తద్వారా ఈశ్వరుడికి సేవ చేస్తున్నాను అని టీచర్ అనుకుంటే అతను వేరే ఈశ్వరుణ్ణి స్మరించటము దేవాలయాలు పూజలు చేయనక్కర్లా అదే పూజ అలాగే విద్యార్థులు కూడా జ్ఞానప్రదాత గురువు ఈశ్వరుడు ఈశ్వరుడు గురు బ్రహ్మ గురు కాబట్టి గురువు దేవో అని అనుకుంటే ఊరికే భావన అంత భావన బట్టి కాబట్టి విద్యార్థులు కూడా చదువు మానేసి దేవాలయాలకు వెళ్ళక్కర్లా చదువుకుంటుండగానే ఆ ఈశ్వరారాధన కాబట్టి ఆ విధంగా మనం మనం చేసే నిత్యకర్మానుష్ఠానాన్ని ఈశ్వరారాధన రూపంగా దాన్ని తీర్చిదిద్దుకొనుట అది కేవలము భావన వల్లనే సంభవము ఆ భావనని శుద్ధి చేసుకుంటే సర్పం తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యథాశాస్త్రం ఈశ్వరుణ్ణి స్మరించమంటే మీరేదో కొత్త స్కీమ్ ఒకటి పెట్టడం వల్ల అనవసరం యథాశాస్త్రం మామూలుగా ఏవో పూజలు అవి ఉంటాయి మహర్షులు మనకు ఏవో కొన్ని మెథడ్స్ ఏవో ఇచ్చారు ఆ పద్ధతిలో మీరు పూజ లేకపోతే ఉపాసన అలా చేసుకుంటే సరిపడుతుంది లేదు నేను కొత్త పూజా విధానం క్రియేట్ చేసి చేస్తాను ఆ మహర్షి ఎవడు చేసాడో అంత నువ్వు చేయగలిగితే పర్వాలేదు ఇప్పుడు మీరు నేను ఇంతకుముందు ఉన్న మంత్రాలు నేనేమీ పట్టించుకోను ఒక కొత్త మంత్రం నేను క్రియేట్ చేస్తాను అని మీరంటే యూ కెన్ డూ దాట్ కానీ ఆ మహర్షి విశ్వామిత్ర మహర్షి గాయత్రిని కోటిసార్లు జపించాడు నువ్వు క్రియేట్ చేసే మంత్రాన్ని నువ్వు కోటిసార్లు జపించే పక్షంలో క్రియేట్ చేయవు కోటిసార్లు జపించగలడా వీడు చేయలేదు కాబట్టి నువ్వు కొత్త మంత్రం మొదలెట్టుకో ఆ ఉన్న మంత్రంతో చేయ కొత్త మొదలెడుతూ ఉంటావు ఏమిటేమిటో కొత్త అంటే ఇక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క ఇలాంటివి రెండు మూడు ఈ షర్ట్స్ కుడతారు చూడండి షర్ట్స్ కుట్టేవాడు ఏం చేస్తారంటే ఈ కట్ పీసులు ముక్కలు ఉంటాయి చూడండి అవి ఐదారు రకాల ముక్కలు ఉంటాయి వాడు ఏం చేస్తారంటే ఆ డిజైన్ ఆ కుట్టేవాడు చాలా స్మార్ట్గా ఉండాలన్నమాట ఈ ఐదారు రకాల ముక్కలు ఈజ్ ఏ ముక్క దేనికి పనుగొచ్చే ముక్క కాదు కానీ వాటిని జాగ్రత్తగా స్టిచ్ చేసి రంగురంగుల చొక్కా ఒకటి కొడతాడు ఆ రకంగానే ఒకటి నమో ఒకటి ఏదో వాళ్ళ తాతగారి పేరు ఒకటి లేకపోతే ఆ గురువుగారి పేరొకటి ఇక్కడ ఒకటి అక్కడ ఇలాంటి పెట్టి పక్కన స్వాహాన్ని ఒకటి పెట్టి మంత్రం ఒకటి తయారు చేయటం ఐదారు రంగు మొక్కలు పెట్టి చొక్క కొట్టినట్టుగా కొత్త మంత్రం ఇంకటి నుంచి ఈ కొత్త మంత్రం నేనే క్రియేట్ చేశాను నాకు నిన్న రాత్రి దేవుడు కల్లో కనపడి చెప్పాడు దేవుడు కల్లోనే కనపడతాడు ఎప్పుడు ఇంకెక్కడా కనపడతాడు కల కళ్ళ అది ఒక రూల్ ఒకటి ఒక స్వప్నం మిత్యండి దేవుడు కల్లో కనపడ్డాడంటే కనపడలేదని అర్థం ఇప్పుడు నిన్న రాత్రి కళలో మీకు నేను పదివేల రూపాయలు అప్పిచ్చాను తిరిగి ఇచ్చేయండి అంటే ఇస్తారండి ఇవ్వరు ఎందుకు ఇవ్వరు ఎందుకంటే కళలో అప్పిచ్చారు అంటే అర్థం ఏంటి ఇవ్వలేదు అని అర్థం అలాగే దేవుడు కళలో కనపడ్డాడు అంటే అర్థం ఏంటి కనపడలేదు అని అర్థం ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు స్వామీజీ లక్ష రూపాయలు విరాళం ఇవ్వండి అన్నట్టు ఎందుకంటే లక్ష రూపాయల విరాళం ఏదైనా కారణం ఉంటే నేను ఏదో పోగేసిస్తాను చెప్పండి ఏమిటి విషయం ఏమిటో అయ్యప్ప దేవాలయం కట్టాలి మంచిదే కదా కానీ అక్కడితో ఆగలేదు ఆయన నాకు కళలో కనపడే అయ్యప్ప దేవాలయం కట్టమన్నాడు అని చెప్పి అంటే నేనున్నాను చూడండి మీరు మామూలుగా అయ్యప్ప దేవాలయం అంటే నేను ఏదో ఇచ్చేవాడిని లక్ష ఇవ్వలేకపోయినా ఐదు వేలో పదివేలో ఇరవై నా దగ్గర ఉన్నది ఏదో పోగేసి ఇచ్చేవాడిని కానీ కళలో కనపడే కట్టమన్నారు కాబట్టి నేను ఇవ్వను ఎందుకంటే మా మాండూక్య ప్రక్రియ ఒకటి ఉంది దాని ప్రకారం సో స్వప్నము వితత్థము వితత్థము అంటే దాంట్లో ఆ తథా లేదు కళలో ఏది ఉందో అది అలాగే ఉండదు ద సచినెస్ తథాత్మ ఉండదు అంటే కళలో దేవుడు ఉన్నాడు అనుకోండి ఆ దేవుడు దేవుడు కాదు సచినెస్ లేదు కదా మరి దేవుడు దేవుడు కాదు దేవుడు చెప్పింది చూసారా ఆ చెప్పింది చెప్పింది కాదు మరి ఇంక దేనికి అని అన్నారు సో ఆ రకంగా కాబట్టి సో కొత్త కొత్త మంత్రాలు అవి అక్కర్లా కొత్త కొత్త రూపాలు కొత్త కొత్త మంత్రాలు అక్కర్లా ఉన్నదాంతో కాలక్షేపం చేయవచ్చు లేదా ఆ కొత్తది ప్రవేశపెట్టేంతటి మహోన్నతమైన స్థాయికి మనం చేరుకున్నైనా ఉండాలి అలా అక్కర్లేదు వాస్తవాన్ని ఇక్కడ యథాశాస్త్రం అన్నారు ఆయన శంకర్లు ఆ యథాశాస్త్రం అనే మాట గురించి మీకు విస్తారంగా చెప్తున్నాను నేను చాలా గంభీరంగా ఉంటుంది చిన్న చిన్న మాటలే ఉంటాయి పొడి మాటలు దాంట్లోనే మీకు శాస్త్ర రహస్యమంతా దాగి ఉంటుంది కాబట్టి మీరు నిత్యకర్మానుష్ఠానము ఈశ్వరుని యొక్క స్మరణ ఇవన్నీ కూడా శాస్త్రీయమైన పద్ధతిలో ఒక డిసిప్లిన్ ప్రకారం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే వైద్యం చేస్తున్నారనుకోండి ఎలా చేస్తారు వైద్యం యథాశాస్త్రం చేస్తారు ఆయనకి ఫ్యాన్ పాడైపోతే బాగు చేస్తాడు అనుకోండి అది కూడా యథాశాస్త్రం చేయాల్సి ఉంటుంది ఆ కాయిల్ పాడైపోతే దాన్ని కాయిల్ని మళ్ళీ కొత్త కాయిల్ తయారు చేయాలి అంటే ఏదో ఒక సిలిండర్ గల చూపు చుట్టూ చుట్టాలి వైరు వాళ్ళు చుట్టినట్టుగా నేనెందుకు చుట్టాలంటే అలాగ ఉండకూడదు మనకు ఒక శాస్త్రీయమైన మెథడ్ ఉంది ఏదో సాలినోయిడ్ ఏదో అంటారో ఆ వైరు చుట్టేప్పుడు హౌ మెనీ రౌండ్స్ వాట్ ఈస్ ది గ్యాప్ ఇన్ బిట్వీన్ What is the diameter of the wire? How much current has to pass through it? What kind of electricity gets induced or magnetism gets induced? What is the study of the wire? What is the discipline of the wire? What is the discipline of the wire? Because it is the discipline of the wire. The wire means that the wire is not a problem. It is the discipline of the wire. యథాశాస్త్రం లోకంలో అలా ఉంటుంది అందుకోసం చెప్పారు ఎగ్జాంపుల్స్ చెప్తే అది ఒకప్పుడు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఒకప్పుడు అప్రిషియేట్ చేయలేకపోతారు యథాశాస్త్రంగా చేయాలి ఇప్పుడు పూజలు అవి చేసేప్పుడు కొత్త కొత్తవి కల్పించకూడదు ఆ సందర్భాన్ని బట్టి కొత్త కొత్తవన్నీ కల్పిస్తాయి ఇప్పుడు డిస్కో గణేష్ అలాంటివి కల్పించకూడదు డిస్కో గణేష్ ఏమిటి గణేష్ అనేది ఒక వ్యవస్థ ఉన్నది గణపతి ఉపనిషత్తు ఒక శాస్త్రీయమైన పూజా విధానం ఉన్నది దాని ప్రకారమే చేయాలి తప్పించి గణేష్ విగ్రహం ఒకటి తయారు చేసే ఎటువంటి విగ్రహం ఇలా ఉంది ఆయన ఏదో డ్యాన్స్ చేస్తున్నట్టు అంటే అవునండి ఇది డిస్కో గణేష్ కాబట్టి మేము ఈ మా బస్తీలో మేము డిస్కో గణేష్ని పూజిస్తాము అలా చేయకూడదు అలాంటి వెర్రితలలో వేసే కొన్ని ధోరణులు మనకి సమాజంలో కనపడతాయి కాబట్టి మీరు ఏదైనా ఉపాసం చేయదలుచుకుంటే దాన్ని ఒక పద్ధతిలో చేయాలి తప్ప దాన్ని రివర్స్ చేయటం ఇప్పుడు మంత్రం ఉందనుకోండి తత్స వితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నఫ్ ప్రచోదయాఅత్ అని ఉంది ఒక ఆయన వచ్చి నేను ఇలా చేయని దాన్ని రివర్స్ ఆర్డర్లో చేస్తా ధియో యోనఫ్ ప్రచోదయాఅత్ తత్స వితువరేణ్యం ధీమహి ఈ పైనుంచి నేను ఇలా చెప్తున్నాను మీరు ఇలా చేయండి అంటే డూడూ బసవన్న తలకే కూనప్పుడు తలకేపు అందరూ ఫాలో అయ్యేవారు ఇండియాలో ఫాలోయర్స్ చాలా మంది ఉంటారు ఇండియా ఈజ్ అ నేషన్ ఆఫ్ ఫాలోయర్స్ సో ఎవడైనా ఒకడు లీడ్ తీసుకుంటే చాలామంది ఫాలోయర్స్ ఉంటారు దానికి ఒక రిజిస్ట్రేషన్ చేసి ఒక పెద్ద బిల్డింగ్ కడితే అదో కళతయి కూర్చుంటుంది సో అలాగా రివర్స్ డైరెక్షన్లో మేం చేస్తాము మాది గాయత్రి కాదు ఇది దీనికి ఏదో పెట్టి సో ఆ రకంగా వచ్చినటువంటి మంత్రము ఇలాంటి వేషాలు వేయకూడదు గాయత్రి మంత్రాన్ని చేయదలుచుకుంటే అలాగే చేయాలి గాయత్రి మంత్రానికి కూడా ట్యూన్లు కొత్త కొత్త ట్యూన్లు కట్టకూడదు దానికి ఏదో ఒక రిసైటేషన్లు స్వరము ఏదో ఉంది ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు ఉన్నాయి యథాశాస్త్రం అలాగే కానీ లేదంటే మేము దీన్ని వేడ మీద వాయిస్తాం వైలెన్ మీద వాయిస్తాం లేకపోతే మధ్యలో మీద వాయిస్తాం దానికేమో ఆ ట్యూన్లో అది బాగోలేదు కొత్త ట్యూన్ కడతాం అని అలాంటివన్నీ అది అంగీకారం కాదు పెద్దలు అంగీకరించరు కాబట్టి మనం చేసే పని శాస్త్రీయంగా ఉండాల్సి ఉంటుంది క్రియేటివిటీ ఉండకూడదని అభిప్రాయం కాదు కానీ క్రియేటివిటీకో సమయం సందర్భం ఉంటుంది ఆత్మజ్ఞానమంతా క్రియేటివే అది క్రియేటివిటీ ఉంటే కానీ ఆత్మజ్ఞా ఆత్మస్వరూపం తెలియదు అలాంటి సందర్భంలో క్రియేటివిటీ కానీ ఉపాసన దగ్గర పది మంది నడిచిన దారే మంచిది యుద్ధ్య యుద్ధం స్వధర్మం కురు భగవద్గీత మొత్తానికి శ్రీకృష్ణుని సందేశంలో ఉత్తమోత్తమైన సందేశం ఏది అని అడిగితే దానికి నిస్సందేహంగా ఏమని చెప్పచ్చంటే స్వధర్మానుష్ఠానము అని చెప్పచ్చు మన జీవితాల్లో ఒక ధోరణి మనకు ఉంటుంది ప్రతి వాళ్ళనూ ఉంటుంది వీక్నెస్ అదేమిటంటే మనకి పొరుగింటి పుల్లకూర రుచి అనేదో సామెత అంటే తను చేస్తున్న జాబు కంటే ఇతరులు చేస్తున్న జాబు చాలా మంచిది నేను చూశాను ఎలాగంటే ఆ దృష్టి ఆ రకమైన సైకాలజీ ఇది కలెక్టివ్గా ఉంటుంది సోషల్ సైకాలజీ కలెక్టివ్ సైకాలజీ ఎలాగంటే ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీ ఉందనుకోండి ఫ్యాక్టరీలో టెక్నికల్ పీపుల్ ఫైనాన్స్ పీపుల్ ఉంటారు ఈ ఫైనాన్స్ పీపుల్ కలెక్టివ్గా వాళ్ళ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే మనం ఇటు ఫైనాన్స్లో పడ్డామని అవసరం కానీ టెక్నికల్ సైడ్ ఉండాల్సిందే అని వాళ్ళు అనుకుంటారు ఈ టెక్నికల్ పీపుల్ కలెక్టివ్గా వాళ్ళందరి యొక్క నమ్మకం ఏంటంటే మన ప్రారంభం బాగులేక టెక్నికల్స్ సరిపడడం మనం ఫైనాన్స్ సైడ్ కూడా ఉండాల్సింది హ్యాపీగా ఉంటాము అని అనుకుంటారు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు అకాడమిక్ లైన్స్ బాగుంటుందని అనుకుంటారు అకాడమిక్ లైన్లో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీ బాగుంటుంది అనుకుంటారు సో ఈ విధంగా హైదరాబాదులో సిటీలో ఉన్నవాళ్ళు గ్రామాల్లో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ జీవనం చాలా అద్భుతంగా ఉంటుంది కోకిల కుహు రావములు ఇవి ఇవి ఉంటాయి అని ఈ సిటీలో ఉన్నవాళ్ళు అనుకుంటారు ఇక్కడ బస్సు కూతలు తప్ప ఇంకే ఉండవారు అక్కడ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే ఏం బతికిది కాఫీ తాగుతూ ఉంటే టీ తాగుతూ ఉంటే లేదు అన్నిటికీ వెతుకులటే ఇక్కడ ఈ మూల పడు ఉన్నాము పోల్చట్లేదు ఎలక్ట్రిసిటీ ఎప్పుడు కట్ చేసేస్తూ హైదరాబాద్ నగరంలో ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని వాళ్ళు అనుకుంటారు మానవ స్వభావం అలా ఉంటుంది దూరపకొండలు మునుపు ఈ వీక్నెస్కి మనం బలి కాకూడదు మనం ఏం చేయాలంటే గృహస్థులు ఏమనుకుంటారంటే అబ్బా సన్యాసి జీవితం ఎంత ఫ్రీడమ్ పై పైలాపచ్చి గాలి ఫ్రీడమ్ లాగా ఎంత హ్యాపీగా ఉంటారు సన్యాసులు అని గృహస్థులు అనుకుంటారు సన్యాసులు ఏమనుకుంటారంటే కాఫీ తాగుతూ ఉంటే కూడా ఏడవ ఇబ్బంది పడాలి ఒకప్పు చాయ్ తాగుతూ ఉంటే లేదు తలకాయ పోటు వస్తే కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు వేరు ఈ ఒంటరి జీవితం అయిపోయింది ఈ శిష్యులు ఉన్నారంటే వీళ్ళు అషాఢుభూతి వ్యవహారం తక్కువ సేవాభావం తక్కువ కాబట్టి గృహస్థులంటే అన్ని సుఖాలు ఉంటాయని వీళ్ళు అనుకుంటారు ఈ ఈ వీక్నెస్ వాట్ అయామ్ ఈజ్ ఈజ్ ఇన్కంప్లీట్ వాట్ అయామ్ ఈజ్ ఇన్పెర్ఫెక్ట్ పెర్ఫెక్షన్ ఈజ్ ఎల్స్ వే ఇది ఒక పెద్ద వీక్నెస్ ఈ వీక్నెస్ ఇది ఈజ్ ఏ కలెక్టివ్ వీక్నెస్ కలెక్టివ్గా ఉంటుంది వీక్నెస్ సో ఇండియా వాళ్ళు ఏమనుకుంటారంటే అమెరికాలో లైఫ్ చాలా బాగుంటుంది అనుకుంటారు అమెరికా వాళ్ళు ఇండియాకి వెళితే ఎంత మహా ఆనందంగా ఉంటుందో అని వాళ్ళు అనుకుంటారు కలెక్టివ్ వీక్నెస్ ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం ఏమిటంటే నువ్వు ఎక్కడున్నావో అది ఏ సరైన ప్లేసు నువ్వు ఏ కాలంలో ఉన్నావో అదే సరైన కాలము నువ్వు ఏ పని చేస్తున్నావో అదే సరైన పని స్వధర్మము స్వధర్మానుష్ఠానము గొప్ప ఈశ్వరార్చన ఐ లైక్ టు డూ ది ఐ లైక్ టు డూ ది జాబ్ ఐ లవ్ అని అంటారు అలా కాదు అది రాంగ్ యాటిట్యూడ్ ఐ లవ్ ది జాబ్ ద టైమ్ డూ అన్న అన్నట్టుగా ఉండాలి ఏ జాబ్ నేను చేస్తున్నానో దానిని నేను ప్రేమిస్తాను అన్నట్టుగా ఉండాలి కాబట్టి మన కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా ప్రేమగా అనుష్ఠించుట దీన్ని స్వధర్మానుష్ఠానము అంట స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఇప్పుడు అర్జునుడు యుద్ధము సన్యాసము ఇదంతా కూడా సింబాలిక్ అర్జునుడు దేనికి సింబల్ అంటే స్వధర్మమైన యుద్ధమును విడిచిపెట్టి పరధర్మమైన భిక్షాటనం చేస్తానంటాడు భిక్షాటనం ఎవళ్ళ ధర్మం సన్యాసి యొక్క ధర్మం అది అర్జునుడు గృహస్థు క్షత్రియుడు యుద్ధవీరుడు యుద్ధరంగంలో ఉన్నాడు కాబట్టి అతని ధర్మం ఏమిటి ఆ యుద్ధాన్ని నిర్వర్తించడం అతని ధర్మం సో అతను స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని చేస్తానంటాడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే కాదు కాదు పరధర్మం నీకు మంచిది కాదు నువ్వు స్వధర్మాన్ని చెయ్యి అని అంటాడు కాబట్టి దాన్ని సింబాలిక్గా తీసుకోవాలి యుద్ధము అది కాదు పాయింట్ అక్కడ యుద్ధ అంటే ఏమన్నా రాస్తున్నారు స్వధర్మం కుదు అక్కడ యుద్ధం ఇట్ హ్యాపన్స్ టు బి ఇన్సిడెంటల్ అక్కడ ఉన్న పరిస్థితి అది కాబట్టి టీచర్ ఉన్నాడు అనుకోండి నాకు ఈ టీచింగ్ ఇంట్రెస్ట్ లేదు నేను టెక్నికల్ సైడ్ పోవాలనుకుంటున్నాను ఇంట్లో పడిపోయాను పోలేకపోతున్నాను అని దుఃఖిస్తూ అలా ఈడ్చుకుంటూ వెళ్ళి పాఠం చెప్పొస్తాడు అలా ఉండకూడదు టీచింగ్ని లవ్ చేసి దాన్ని ప్రేమిస్తూ టీచింగ్ చేయాల్సి ఉంది అంతేగాని టీచర్ అయ్యుండి మరొకటి ఏదో బిజినెస్ ఒకటి మొదలు పెడతాడు ఈ పాఠం ఎగరకొట్టేసి వెళ్ళి బిజినెస్ చేస్తూ ఉంటాడు పరధర్మం అది చాలా తప్పది బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేసుకోవాలి టీచర్ టీచింగ్ చేసుకోవాలి టీచర్ బిజినెస్ పెట్టడం ఏంటండి అది పరధర్మం అయిపోయింది సో మన సమాజంలో దోషం ఒకటి వచ్చింది అంటే అన్ని సమాజాల్లోనూ ఉంటుంది ఆ దోషాన్ని మనం గుర్తుపెట్టుకుని తీసేయాలని అభిప్రాయం ఆ దోషం ఏమిటంటే దే పూజ ధర్మం అనగానేమి ధర్మము అంటే కేవలము రిచువల్ని చేయుటయే ధర్మము అనే ఒక ధోరణి వచ్చింది రిచువల్ అన్నది ధర్మంలో ఒక చిన్న అంశం అదే ధర్మం కాదు తర్వాత స్వధర్మానుష్ఠానం తన కర్తవ్యాన్ని తాను అనుష్ఠించుట అది అన్ని రిచువల్స్ కంటే కూడా గొప్పది కాబట్టి స్వకర్మణా తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ తన కర్మని తాను చెయ్యాలి సన్యాసం ఉన్నాడనుకోండి సన్యాస ధర్మాన్ని అనుష్ఠించాలి అంతేగాని నేను వీళ్ళందరినీ ఉద్ధరిస్తానని మొదలుపెట్టి అక్కడి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ కింద మొదలు పెట్టకూడదు అది సన్యాస ధర్మానికి విరుద్ధం స్వ పరధర్మంలో ప్రవేశించకూడదు స్వధర్మంలోనే నిలబడి ఉండాలి అలాగే గృహస్థు కూడా గృహస్థున్నాడు అనుకోండి వీళ్ళని పిల్లల్ని వదిలిపెట్టేసి వాళ్ళ యొక్క వాళ్ళకి ఏ రకమైనటువంటి సేవ చేయకుండగా నేనేమో సన్యాసం తీసుకుంటాను అని అలా మొదలు పెట్టకూడదు సన్యాసం తీసుకుని పద్ధతిలో తీసుకోవటం అది ఉంటుంది ఎనీవే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సేజ్ గృహస్థు గృహస్థ ధర్మాన్ని అనుష్ఠించాలి అర్జునుడి యొక్క సమస్యవే అర్జునుడు గృహస్థుడు నెంబర్ టూ ఈజ్ ఎ వారియర్ నెంబర్ త్రీ హీఈ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఫేసింగ్ ది ఎనిమీ దట్ ఈజ్ హీ స్వధర్మ విద్య అది మానేసి నేనేమో భిక్షాటనం చేస్తాను అంటే భిక్షాటనం ఎవరు చేయాలి కురుక్షేత్రంలో భిక్షాటనం ఏమి చేయకూడదు ఋషికేశ్లో చేయాలి భిక్షాటనం కురుక్షేత్రంలో ఏం చేయాలి యుద్ధం చేయాలి ఋషికేశ్లో యుద్ధం చేయకూడదు ఋషికేశ అందరూ సాధువులు ఉంటారు అక్కడ యుద్ధం కాదు అక్కడ భిక్షాటనం అన్నక్షేత్రానికి పోయి భిక్షాటనం చేసుకోవాలి కురుక్షేత్రంలో యుద్ధం చేయాలి కాబట్టి స్వధర్మానుష్ఠానము చాలా ప్రధానమైనటువంటి ధర్మము స్వధర్మం గురు మయి వాసుదేవే అర్పితే మనోబుద్ధి ఎవ సవ మయ్యర్పిత మనోబుద్ధి సన్ అది ఆ మయ్యర్పిత మనో మయి అర్పితమనోబుద్ధి బహురిహి సమాసం దాన్ని ఆయన విగ్రహవాక్యం రాశారు నీ మనస్సుని బుద్ధిని నాకు సమర్పించుము నేను చెప్పాను బుద్ధిని సమర్పించుట అంటే ఇంకా మనస్సును సమర్పించుట మనస్సు అంటే ఇమోషన్స్ ద సీట్ ఆఫ్ ఇమోషన్స్ని మనస్సు అంటారు బుద్ధి అనే పదం ఉంది కదా బుద్ధితోటి దాన్ని సెపరేట్ చేస్తే ఇంటలెక్ట్ బుద్ధి అవుతుంది ఇమోటింగ్ మైండ్ దాన్ని మనస్సు ఉంటారు మనస్సులో ఇమోషన్స్ ఏముంటాయంటే కామన సమ్ డిజైర్ డిజైర్ ఈజ్ ఎన్ ఇమోషన్ ఫియర్ ఇలాంటివి ఏవో ఉంటాయి కోపము క్రోధము క్రోధ ఇలాంటి ఇమోషన్స్ ఏవో ఉంటాయి ఇప్పుడు మనస్సుని ఈశ్వరునికి సమర్పించవలను అంటే రెండు అర్థాలు అక్కడ రెండు రకాలుగా దాన్ని వ్యాఖ్యానం చేసుకోవచ్చు చేసుకోవాలి ఒకటి లవ్ మనస్సు అంటే అంటే లవ్ ఈజ్ అన్ ఇమోషన్ ఈ లవ్ అన్నది మనం సంసారము వైపు ప్రసరించరాదు లవ్ ప్రేమ ఈశ్వరుని పైననే ఉండాలి అది మనస్సును ఈశ్వరునికి సమర్పించుట అంటే అర్థం ఇప్పుడు ఈ ప్రేమ అన్నది ఇది పెద్ద టాపిక్ తర్వాత చాలా గహనమైనటువంటి టాపిక్ ఎందుకంటే ప్రేమ అన్నది మన స్వరూపం ప్రేమించుట సర్వ మానవుల యొక్క సహజ లక్షణం సర్వ మానవులే కాదు సర్వ ప్రాణుల యొక్క సహజ లక్షణం అది ఎందు యు కెనాట్ హెల్ప్ ఇట్ మీరు నేను ప్రేమించను అని మీరు అన్నా కూడా మీరు ప్రేమించకుండా ఉండలేరు ఏ మనిషైనా కూడా ప్రేమించకుండా ఉండలేడు ఎందుకంటే ప్రేమ అది వ్యక్తి యొక్క స్వరూపం నుంచి వస్తుందని ఇప్పుడు చందనపు చెక్క కల్తి చందనం కాదు యథార్థమైన గంధపు చెక్క ఉందనుకోండి ఇప్పుడు ఆ గంధపు చెక్కని నువ్వు పరిమళం వద్దు మానేసే అంటే అది అటికేనా ఇట్ కెనాట్ స్టాప్ అది పరిమళం లేకుండా ఉండలేదు అది ఉంది అంటే పరిమళం ఉండాల్సిందే అదేవిధంగా మనిషి సచ్చిదానంద స్వరూపుడు వాడి స్వరూపము ఆత్మ ఆత్మ అంటే స్వరూపం అర్థం ఆత్మ సచ్చిదానందము ఆనందం దాని లక్షణం గంధపు చెక్క పరిమళం అలా వస్తూ ఉంటుంది అలాగే వాడు ఆనంద స్వరూపుడు లోపల వీడి ఎంత కాదనుకున్నా మనస్సు అజ్ఞానంతో నిండి ఎంత కప్పివేసినా ఆ ఆనందలక్షణమైన ఆత్మ అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది గంధపు చెక్కని గంధపు ఆ గంధాన్ని మీరు మూత పెట్టి పెట్టినా ఎక్కడో అక్కడ కొద్దిగా లీక్ అయ్యి సుగంధం వస్తుంది ఆరోగంగా ఆనందము అది ప్రకటమవుతూ ఉంటుంది ఆనందము స్వరూపము అది మేనిఫెస్ట్ అయినప్పుడు మేనిఫెస్ట్ అవడం అంటే ప్రకటమగుట ప్రకటమైనప్పుడు అది ప్రేమ రూపంగా ప్రకటన The dynamic happiness, the dynamic manifestation of the swarupa, that is the prema. You cannot stop it. Cannot stop it. Know, that is the person who is swarupa. I have a story about it. I have a story about it. I have a story about it. I have a story about it. I have a story about it in Hollywood. అదేమంటే అక్కడ అరిజోనాలో అరిజోనా యునైటెడ్ స్టేట్స్లో అరిజోనా స్టేట్లో ఒక పెనిటెన్షియర్ అంటే జైలు ఓ జైలు ఉంది ఒక ఒక క్రిమినల్ ఏదో హత్య చేశాడో ఏదో చేసి గన్ను గన్నుతో ఎవరినో కాల్చి ఆ జైల్లో ఉన్నాడు పదిహేను ఏళ్ళ శిక్ష అతను ఆ జైలు నుంచి తప్పించుకున్నాడు ఇట్లాగేదో బయట పనులు చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు ఎస్కేప్ ఎస్కేప్ అయ్యి అక్కడ మార్షల్ ల్యాండ్ ఉంటుంది ఏదో బురద నేల ఆ చిత్తడి నేల అంటారు ఆ నేల గుండగా ఆ బురదల్లో ఆ మార్షస్లో మైల్స్ అండ్ మైల్స్ ప్రయాణం చేసి తప్పించుకుంటాడు ఆ ప్రాసెస్లో హీ క్యాచెస్ ఎన్ ఇన్ఫెక్షన్ మై మస్కీటో బయటకి దానికి ఇన్ఫెక్షన్ క్యాచ్ చేస్తాడు హండ్రెడ్ అండ్ ఫోర్ ఉంటాడు ఆ ఇన్ఫెక్షన్ కారణంగా బట్ హీ కెనాట్ స్టాప్ ఎనీ వేర్ కెనాట్ గో టు హాస్పిటల్ హీ కెనాట్ విజిట్ ఏ డాక్టర్ ఎందుకంటే there is a search for him going on ningante tappinchunna kaiyiga athane em chestadu ante aa jwaram tote oka car okati dongilesthadu he lifts a car and then drives that car for 3 days tindhi tippalu dorikin chot dorikinatlu len chot lenatlu nidra aaharalu em paddado emo 3 days drive chestadu drive chesi pennsylvania state kosthadu enduko vachadante పెన్సిల్వేనియాలో ఒక పదేళ్ల అమ్మాయి ఉండే ఆ అమ్మాయి అంటే అతనికి ప్రేమ ఇంకా తాను మరణించే టైం వచ్చిందని తెలిసిపోయింది ఎందుకంటే ఫేవర్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ చచ్చిపోయే లోపల లేదా పోలీసులు పట్టుకెళ్ళి మళ్ళీ జైల్లో పడేసి లోపల ఒక్కసారి ఆ అమ్మాయిని చూచి అమ్మాయి తన కూతురు కూడా కాదు కూతుర్ని ప్రేమించినట్టుగా ప్రేమిస్తాడు పదేళ్ల పిల్ల అమ్మాయిని ఒక్కసారి చూసి చచ్చిపోవాలి సో వీళ్ళు అతని కోసం హంత్ చేసేటువంటి పోలీసు వాళ్ళు ఇతను ఎక్కడెక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అవి బంధువులు ఎవరు అని అవన్నీ చూసుకుని ఆ అమ్మాయి దగ్గర కూడా కాపలా పెడతారు వీడు సరిగ్గా అక్కడ తేలుతాడు అక్కడికి వస్తాడు తెల్లవరదని మూడింటికి వస్తాడు తెల్లారేక అమ్మాయి బయటకు వస్తుంది స్కూల్కి వెళ్ళేప్పుడు అప్పుడు చూడవచ్చు అని బయట కారు పార్క్ చేసుకుని దాంట్లో అలా స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు ఆఖరికి ఆ అమ్మాయి బయటకు వస్తుంది చూస్తాడు అక్కడే చచ్చిపోతాడు ఆ కారులోనే చచ్చిపోతాడు ఆ స్టోరీ నేను సరిగ్గా చెప్పగలిగానో లేనో వాటెవర్ దాంట్లో ఒక హార్డ్ అండ్ క్రిమినల్ నేరగాడు హత్యలు చేసిన నేరగాడు అతని హృదయంలో అంత సున్నితమైన ప్రేమ ముక్కు తన తనకు బంధువు కూడా కాదు ఒక చిన్నపిల్ల ఎప్పుడో చూసిన చిన్నపిల్ల ఆ పిల్ల మీద అంతటి ప్రేమ ఆ ప్రేమ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు పైగా జైలు నుంచి తప్పించుకున్నది కూడా అమ్మాయిని చూడడానికే సో ఇంతటి ప్రేమ అయితే హృదయంలో ఉందా అంటూ ఆశ్చర్యపోతారు అన్నారు ఇంత కరడుగట్టిన నెరగాడి హృదయంలో ఇంత ప్రేమ ఉన్నదా కాబట్టి ఈ దృష్టాంతం ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సంగతి గమనించాలి నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి దట్ ఈజ్ ఎ వే ఆఫ్ డూయింగ్ దట్ దట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పేప్పటికి అది మనస్సుకి అతుక్కుపోవాలి అన్ని సిచ్యువేషన్స్ ఎక్స్ట్రీమ్ ఉండవు కానీ ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్ చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ నెగిటివ్ని ఎంఫోసైజ్ చేస్తారు వేదాంతంలో ఆత్మని గురించి చెప్పంటే దుఃఖాన్ని చెప్పి ఈ దుఃఖము ఆత్మను స్పృశించదు అని చెప్తారు పరిచ్ఛేదాన్ని జన్మ మృత్యువు చెప్పి ఈ జన్మ మృత్యువులు ఆత్మను స్పృశించవు అలా నెగిటివ్గా చెప్తారు నిషేధ రూపంగా ఉంటుంది శాస్త్రం అపవాద ప్రధానంగా నిషేధ ప్రధానంగా ఉంటుంది మీరు అది గమనించాల్సి ఉంటుంది దాని ఆ శాస్త్రం యొక్క లక్షణం అట్టిది సరే కమింగ్ టు ది పాయింట్ ప్రతి మనిషి హృదయంలో నిండైన ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని మన యొక్క అజ్ఞానం చేత మనం కలుషితం చేసేస్తూ ఉంటాం మనము ఆ ప్రేమని సంసార విషయములపై ప్రసరింపజేస్తాం పైగా మనకి యథార్థమైన ప్రేమ తెలియదు ఆ ప్రేమ చాలా కలుషితమైపోయి ఆసక్తి రూపంగా మనం పెట్టుకుంటాం ప్రేమ ప్రేమ కలుషితమైతే ఆసక్తి అటాచ్మెంట్ అవుతుంది ఎందుకంటే మీరు ఆలోచించండి ప్రేమయందు డిమాండింగ్ ఉండదు ప్రేమ ఇవ్వడమే ఎరుగుతు ఎరుగును కానీ లాగడము ప్రేమయందు ఉండదు వేరేస్ అటాచ్మెంట్ అయితే వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ నేను నిన్ను ప్రేమిస్తే నాకేమి లాభము అనే ధోరణి తర్వాత మీకు సైకాలజీలో కూడా రెసిప్రోసిటీ అని ఒక ప్రిన్సిపల్ గురించి వాళ్ళు చర్చిస్తారు ఇప్పుడు భర్త భార్యని ప్రేమిస్తున్నాడు మరి భార్య భర్తని ప్రేమిస్తుందా లేదా అని దాన్ని రెసిప్రోసిటీ అంటారు లేకపోతే భార్య భర్తని ప్రేమిస్తుంటే మళ్ళీ ఆయన తిరిగి ప్రేమిస్తున్నాడా లేదా దీన్ని రెసిప్రోసిటీ వీళ్ళు కీచులు ఆడుకుని కౌన్సిలర్ దగ్గరికి వెళితే మ్యారేజ్ కౌన్సిలర్ నా దగ్గరకు మ్యారేజ్ కౌన్సిలర్ వచ్చేవాడు ఆయన మ్యారేజ్ చాలా ఇబ్బందిలో ఉండేది నా దగ్గర వచ్చే స్వామీజీ చెప్పిన వాడు వినలేదు నా భార్య కాపురం చెడిపోతుంది ఎలాగని నన్ను సలహా అడిగేవాడు నీ ప్రొఫెషన్ ఏమిటా అంటే మ్యారేజ్ కౌన్సిలింగ్ నా ప్రొఫెషన్ ఈజ్ మ్యారేజ్ కౌన్సిలర్ వాళ్ళందరూ వచ్చి అతనికి సలహా ఇచ్చేవాడు నేను అడిగాను మరి నువ్వు అందరికీ సలహా ఇస్తున్నావు నువ్వు నా దగ్గరికి వచ్చేవి అంటే ఏదో వాళ్ళకి ఆ కల్చర్ వేరండి దాని పద్ధతి వేరు మీరు నాకు సలహా చెప్పండి అని నన్ను సో అంటే అలా ఉంటారు అనివే వీళ్ళు కీచులాడుకు కీచులు ఉంటారు భార్యాభర్తలు ఈ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే వాడు వాడు ఆయన చెప్పే ప్రిన్సిపల్ ఏమిటంటే రెసిప్రోసిటీ ప్రిన్సిపల్ అప్లై చేస్తాడు అంటే నువ్వు ఆవిడికి సర్వీస్ చేస్తున్నావు కదా ఆమె నీకు తిరిగి సర్వీస్ చేస్తుందా వయసు వరుస నువ్వు ప్రేమిస్తుంటే నీకు తగినంత ప్రేమ తిరిగి ఇస్తుందా రెసిప్రోసిటీ ఇది రెసిప్రోసిటీని ప్రేమ అనరు సైకాలజీలో అలా చెప్తారు కానీ వేదాంతానికి సైకాలజీకి తేడా ఉంది కదా సో సైకాలజీ కంటే సూపర్ సైకాలజీ వేదాంతం ఇక్కడ రెసిప్రోసిటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఎదుటి వ్యక్తి నన్ను ప్రేమిస్తాడా లేదా అన్నది నా చేతిలో లేదు నాకు దాని మీద ఫోకస్ కూడా అనవసరం నా చేతిలో ఉన్నది నేను చేయగలిగినది నేను అటెన్షన్ పే చేయాల్సింది ఏమిటంటే నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తాను నెంబర్ వన్ ప్రేమ యొక్క లక్షణం గురించి చెప్తున్నాను నేను నేను ఆ మనిషిని ప్రేమిస్తాను అతను నన్ను ప్రేమిస్తాడా లేదా అన్నది ఇట్స్ అని ఇంపార్టెంట్ నేను ఐ లవ్ దట్ పర్సన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏమంటే ప్రేమలో ఇవ్వడమే ఉంటుంది తప్ప తీసుకోవడము డిమాండ్ చేయటము ఉండదు ఇక్కడ ఇవ్వడము అంటే ఫిజికల్ వస్తువులు ఇవ్వడము అనే కాదు సైకలాజికల్ డిపెండెన్స్ అంటే మానసిక పరాధీనత అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నా చెప్పిన మాట వినాలి నా అపేక్షకి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి ఏది మంచి బిహేవియర్ అని నేను అనుకుంటానో అదే నువ్వు జీవితంలో అడాప్ట్ చేసుకోవాలి అని ఇప్పుడు ఉదాహరణకి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను గీత క్లాస్కు వెళ్తున్నాను కాబట్టి నేను గీత క్లాస్ ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వు కూడా గీత క్లాసు ఇష్టపడాలి అని కనుక మీరు కండిషన్ పెట్టారనుకోండి అవతల మనిషికి గీత క్లాస్ ఇష్టం ఉండకపోవచ్చు నేను గీతని ప్రేమిస్తుంటే నువ్వు కూడా గీతని ప్రేమించాలి సాధారణంగా సమాజంలో ఈ భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్లో ఇది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అంచేతంటారంటే డాక్టర్ డాక్టర్నే పెళ్ళాడినట్లయితే మనస్సులు కలుస్తాయి ఇంజనీర్ ఇంజనీర్నే పెళ్ళాడితే మనస్సులు కలుస్తాయి అని అలా అంటారు ఎందుకని అంటే నేను ఏ సబ్జెక్ట్ని ప్రేమిస్తున్నానో నువ్వు కూడా అదే సబ్జెక్ట్ని ప్రేమిస్తే మన మనస్సులు కలుస్తాయి అని కలము అలా రూలేమీ లేదు అలాంటి రూలేమీ లేదు అసలు ద బేసిక్ ప్రెమిస్సీస్ రాంగ్ కలిస్తే కలవచ్చు అది వేరే సంగతి కలిసి తీరాలనే నియమం ఏం లేదు మహావిద్వాంసుడు ఉంటాడు ఆయన యొక్క భార్యకు అక్షరాలు రావు వాళ్ళిద్దరూ మహాప్రేమగా ఎనభై ఏళ్ళు బతికితే ఎనభై ఏళ్ళు ప్రేమగా జీవిస్తారు కాబట్టి ఈ కంప్యూటర్ ఇంజనీర్ కంప్యూటర్ ఇంజనీర్నే పెళ్ళాడాలి డాక్టర్ డాక్టర్నే పెళ్ళాడాలి లాయర్ లాయర్నే పెళ్ళాడాలి లాయరు లాయరు ఇద్దరు లాయర్ పెళ్ళాడితే ఒకళ్ళ మీద ఒకళ్ళు స్కీమింగ్ చేసుకుంటూ పుట్టినాడు టూ లాయర్స్ అండర్ ది సేమ్ రూఫ్ అది మంచిది కాదని ఎవరోలో అంటుంటే వెళ్ళాలి కాబట్టి ఇలాంటిది అక్కర్లా దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అంటే నేను ఏది ఇష్టపడితే నా లైఫ్ పార్ట్నర్ అదే ఇష్టపడాలి అప్పుడే నేను కంఫర్టబుల్గా ఉంటాను సైక్ అది దట్ ఈస్ సైకలాజికల్ డిపెండెన్స్ అలా ఉండకూడదు కాబట్టి అటువంటి సైకలాజికల్గా డిపెండ్ కాకూడదు i do not depend upon the other person psychologically ante artham enti for my inner comfort nenu edutam vyaktini meda apeksha pettukonu nenu ee prema ane topic meedha matladutunnanu mega abhyanthram ledhu kada is that all right okay endukante ahla prem ante evato telsin tarvata dani ishwariki samarpinchatanani vasthunnanu anduko sam cheptunnanu taruvata jeevithaaniki sambandhinchina manchi matlalu ganiki cheptunnanu సో ఎనీవే సో ఎదుట వ్యక్తి నేను ఇష్టపడి కూర ఆమె కూడా ఇష్టపడాలి నేను ఇష్టపడే సినిమా ఆమె కూడా ఇష్టపడాలి టీవీలో నేను ఇష్టపడి ఛానల్ ఆమె కూడా ఇష్టపడాలి అనే అపేక్ష ఉన్నది చూసారా ఇట్స్ ఎ సైకలాజికల్ డిపెండెన్స్ మానసిక పరాధీనత అలా ఉండకూడదు అది ప్రేమ కాదతే ప్రేమ ఏమిటంటే షీఈ్ ఎన్ ఇండిపెండెంట్ పర్సన్ ఆమెకేవో యాస్పిరేషన్స్ అంబిషన్స్ ఉంటాయి అవి నా నాకు ఎప్రూవల్ అక్కర్లేదు షీఈ్ ఫ్రీ టు పర్ష్యూ హర్ యాస్పిరేషన్స్ అండ్ హర్ అంబిషన్స్ నాకు చేతనైన సహకారం కూడా నేను అందిస్తాను అని అంటే అది ప్రేమ